స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభు అమ్మ హరుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఏసైఆ నీ బంగారు పాదాలకు వందనాలు స్థుతుల స్తోత్రాల నాయన నీకే వందనాలు ప్రభావాన్ని సజీవమైన రకాల కింద భద్రపరిచిన ఆయన మీరిచ్చిన ధన్యతను బట్టి నాయన నీకు వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాయన కృపగల మయమగలిగిన మా తండ్రి మహోన్నతుల నీకే స్థుతులు స్తోత్రాలు నాయన పరిశుద్ధ ఆత్మ దేవ నీకే వందనాలు తండ్రి అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి జగత్పునాది వేయపడక మునిపే ప్రభా మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు ప్రభా నీకు వంద స్తోత్రాలు నాయనా పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు స్తోత్రాలు నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం నాయన పరిశుద్ధుల అయ్యా మీరు మాతో కూడా ఉండండి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా పాటలు పాడే బిడ్డలతో మీరు మంచిగా పాటలు పాడటకు నేను నామని మైమ పరచటకు మీరు సహాయం చేయండి ప్రభా వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి నీ మర్మాలు ప్రభా మీరు ఆకట సమీపమైంది తండ్రి అయా మేము సిద్ధపడాలా ప్రభా నీ వాక్యానుసారంగా మాదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకోవాలా తండ్రి అయా వాక్యం చెప్పే కూడా మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా మీ నడిపింపు దయచేయండి మీ ఆత్మతో నింపండి ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి ఏ సుప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు నాయన ఈ ప్రార్థన తండ్రి మీటింగ్ అంతట్లో కూడా ప్రభా మీరే తోడుని నడిపించమని ప్రార్థించిన తండ్రి రావాల్సిన బిడ్డలను కూడా మీరు తొందరగా నడిపించండి ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా నీ వాక్యం వినాలా ప్రభా ఎవరు సహాయం చేయండి మీరు ఇచ్చిన ప్రభా ఈ ప్రభా ఈ కేబిఎం గ్రూప్ ఉన్న ఆయన మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రార్థనలు అటెండ్ కావాలా కూడా ప్రభా సద్వినియోగం చేసుకోవాలా ప్రభా సహాయం చేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన అంతా కూడా మీ తోడుని నడిపింపు మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నా మీరేమో అందరితో మాట్లాడమని ప్రతి ఒక్కరిని కూడా దీవించుమని ఏసయ పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ మాధురి సిస్టర్ పాట పాడతారా సయ్యా నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లే లోయ్యా ఏ సయ్యా నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు జీవము నమ్మినా నా మార్గము నీవని నమ్మిన నమ్మినా నా మార్గము నీవని నమ్మిన నన్ను మరువకు నా చెయ్యి విడిచి వెళ్ళకు అల్లే సయ్యా నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు తల్లివి నీవని నమ్మినా నా తండ్రివివని నమ్మినా తల్లివి నీవని నమ్మినా నా తండ్రివి నీవని నమ్మినా ఏ సయ్యా నన్ను నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లే సయ్యా నన్ను మరువకు na cheye vidichi neevu vellagu <laughs> andavu neeva ninammina na kondavu neeva ninammina andavu neeva ninammina na kondavu neeva ninammina yesayya nanmarvagu na cheye vidichi neevu vellagu hallelujah yesayya nanmarvagu na cheye vidichi neevu vellagu toduvu neeva నమ్మిన నీడవు నీవని నమ్మిన తోడవు నీవని నమ్మిన నీడవువని నమ్మిన ఏ సయ్య నన్ను మర్వకు నా చెయ్యే విడిచి నీవు వెల్లకూ అొయ్య ఏ నన్ను మర్వకు నా చెయ్యే విడిచి నీవు వెల్లకూ రక్షణ నీవనే నమ్మినా నా సొసత నీవని నమ్మిన రక్షణ నీవనే నమ్మిన నా స్వసత నీవని నమ్మిన ఏ సయ్యా నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లే లోయ్యా ఏ సయ్యా నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు బాధలు తీరున నమ్మినా కష్టాలు పోవున నమ్మిన బాధలు తీరున నమ్మినా కష్టాలు పోవున నమ్మిన ఏ సయ్యా నన్ను మరువకు చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లే సయ్యానకు నా చెయ్యి విడిచి నీవు ఐ మీన్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ మాదిరి పాట పాడతారా ఓకే ఈ రోజు మనకు వాక్యాన్ని అందించటానికి దీపా సిస్టర్ రెడీగా ఉన్నారు సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి మనం చూసుకోబోయే వాక్యము సామ్ ఫార్టీ త్రీ థర్డ్ వర్డ్స్ ఫార్టీ త్రీ థర్డ్ వర్డ్స్ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిష్ధర ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయసు ప్రభానికి లెక్కల నిబంధనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు హరి రజ పరిష్ఠుద్రగు సర్వశక్తి మందుల వందనములు తండ్రి స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభావ మీకేచ్చులు కాక దేవా ఏకారజానికి వందనములు తండ్రి దేవ ఇంత మంచి సమయం ఇచ్చినాం దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి దేవాయస ఎవ్రీడే కూడా ప్రభా మీరు మమ్మల్ని కాల్చి కాపాడుతున్న గొప్ప దేవా నీకు వందనాలు దేవాస ప్రభా మరిని యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభావ మాతో మాట్లాడని మా జీవితం సరిదిద్దాలాగా ప్రభావ ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము పెంచడం అవి మేము పాటించు వారిలాగా ఉండాలండి వినే అట్లా వదిలేసి మేము తండి ప్రతి వాక్యం ఎవ్రీడే మా రుదనికి తగులుతనే ప్రభ మాలో మార్పుతండి కాబట్టి ప్రభ ప్రతి వాకుల చేత మీరు మాట్లాడండి మా సరిదిద్దండి ప్రభా మాకు తోడే నడిపించండి ప్రభా ముఖ్యంగా ప్రభ మేము ఈ దినమున చేసిన ప్రతి తప్పులను క్షమించండి ప్రభ ఇరుగు పొరుగు వారిని కూడా కాపాడండి వారిని కూడా రక్షించండి వారి తప్పులను కూడా క్షమించమని ప్రార్థిస్తుండీ దేవాయేసి ప్రభా మీ నెమ్మకతో నడిపించండి మరి వాకు చిత్త ప్రభ మీరు మాతో మాట్లాడండి దేవాయేస ఎంతమంది బిడలు ప్రభ నీసిన పరిస్థితిలో ఉన్నారో ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వచ్చిన ప్రతి బిడని అదే రీతిగా తండ్రి మరి నాకున్న సొంత తలంపులను గద్దించి కొట్టివేసి ప్రభా నీ యొక్క తలంపులకునే చోటించి నడుచుకుంటాను ప్రభా సాయపడమని ప్రార్థన తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు యేసు క్రిస్తు నామంలో ప్రార్థం తండ్రి ఫార్టీ త్రీ థర్డ్ చాప్టర్ సారీ ఫార్టీ త్రీ థర్డ్ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస్థలమును నన్ను తోడుకొని వచ్చును ఈ వాక్యంలో చూసుకుంటే దావీదు ఆయన సేవ జీవితంలో ఆయన ప్రార్థనలో ఆయన ఉండే దేవుని ఆయన స్థుతించేది ఆరాధించేది ఎందుకంటే ఆయన ఒక్కసారి ఏ తప్పైతే చేసిండో అదనకి రియలైజ్ అయింది ఆయన లైఫ్కి ఆయన తన లైఫ్ లో చాలా రియలైజ్ అయినాడు ఎందుకంటే తప్పు చేశాను కదా అది ఒక గిల్టీనెస్ అనేది ఆయనకుంది ఎప్పటి నుంచో దావిడికి ఎందుకంటే ఒక రాజ ఉండి ప్రజలని పరపాలించి పోయి ఆయన ఒక మిస్టేక్ చేశాడు కదా అని ఒక గిల్టీ ఫీలింగ్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆయన తప్పుని తెలుసుకొని దేవుని సన్నిధికి రావడం జరిగిందో ఆయన ఎప్పుడైతే రెపెండెన్స్ కావడం జరిగిందో తర్వాత నుంచి దేవుని స్తుంచడము ఆరాధించడము దేవుని కోసం చువాత అనేకులకు ప్రకటించాలో ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ చూస్తే న్యాయం కోసం మాట్లాడబడుతుందన్నమాట వాక్యము ఆ దేవుడు నాకు న్యాయం తీర్చుము ప్రతి విషయంలో న్యాయం తీర్చడానికి అందరూ వెతుకుతుంటారు కదా ఎవరు న్యాయం తీరుస్తారా ఇప్పుడు ఈ లోకంలో జడ్జింగ్ అనేది కరెక్ట్ గా లేదు కదా ఎక్కడ చూసినా మోసమే ఎక్కడ చూసినా మనం అడుగుపెట్టిన ప్రతి స్థలం మోసం చేస్తుంటారు మోసంలో పడేసే ఇంకా పడేస్తా ఉంటారు లోకం అట్లా ఉంది మరి ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు భయభక్తి కలిగి జీవిస్తారు కరెక్టే కానీ దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే మాత్రం అట్లా జీవిస్తారు కానీ ఆ లైఫ్ లో ఎప్పుడైనా కానీ మనం వాక్యాంచడం కదా ప్రార్థన చేస్తున్నాం కదా అని యథావిధిగా వెళ్ళిపోయే లైఫ్ అంటే భక్తి లేని జీవితం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి మధ్యలో మనం కూడా ఉంటే చెడిపోతామో కదా అట్లనే ఈ దావిదు ఒక పీపుల్స్ ఆయన సరౌండింగ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆయన ప్రార్థించడం స్టార్ట్ చేశారు అట్లా ఆయన దేవుని సన్నిధిలో గడపడము అందరి కోసం ప్రార్థించడము ఈ విధంగా జరిగినప్పుడు ఈనేజ్ కూడా ఆయన దేవుని అడుగుతున్నాడు అదే రీతిగా మనకు కూడా మన లైఫ్ కి కూడా యూటిలైజ్ అవుతుంది ఎందుకంటే మనకు కూడా ఆయన వెలుగు లేనిది మనం ఏం చేయలేము ఆయన వెలుగు మనలో ఉంటేనే కరెక్ట్ వేని మనం చూజ్ చేసుకోగలుగుతాం వెళ్ళగలుగుతాము కానీ మనకే కరెక్ట్ వే లేదు అని ఇంకా చీకట్లేని ఉన్నట్లు కదా ఇక్కడ అదే చెప్పబడుతుంది కదా ఎందుకంటే ఆయన వెలుగు మన వెంబడి ఉంటే ఆయన సత్యము మన వెంబడి ఉంటే మనము ఆయన ఇచ్చే వే ట్రూత్ఫుల్ గా రైచస్నెస్ గా కనబడుతుంటది కదా ఎందుకంటే నీ వెలుగును నీ సత్యమును బయలుదేరము అవి నాకు త్రోవ చూపును ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మన దగ్గర ఉంటుందో ఆయన వెలుగు మనకి కావాలా కానీ ఇంగ్లీష్ లో వేరేగా ఉంటుంది అది ఇంగ్లీష్ లో వర్డ్ డిఫరెంట్ గా ఉంది ఓ సెన్ అవుట్ ది లైట్ అండ్ దైట్ ట్రూత్ అని ఉంది ఓ సెన్ అవుట్ ఇక్కడ అవుట్ అంటే వేరేలాగా అను టూ టైప్స్ గా ఆలోచన చేసుకోవచ్చు ఎందుకు అనంటే అవుట్ అంటే బయటికి వెళ్ళిపోవడము ఇంకో విధంగా చూసుకుంటే దేవుడు మన కొరకు రావడము అంటే మన క్రియలు ఉన్న ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ మన నుంచి వెళ్ళిపోతున్నాయి కదా ఆయన వెలుగు మనకు చూపిస్తుంది ఒకవేళ మనం ఇంకా గుడ్డితనంలో ఉంటే ఎట్లా అందుకే ఆయన ఏమంటుండంటే నీ లైట్ నా దగ్గరికి పంపించు నీ లైట్ ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి పంపిస్తావో అప్పుడు నా వే అనేది మీరు నాకు కరెక్ట్ గా చూపిస్తున్నారు తండ్రి అనేలాగా అడుగుతున్నా ఎందుకంటే ఇది మాట్లాడుతుంది ఎవరి అంటే జనాల కోసము దావీ దేవుణ్ణి అడుగుతున్నాడు జస్టిఫై కావాలా వాళ్ళకి న్యాయం కావాలా ఎందుకంటే దేవునికి హత్తుకొని జీవించిన ప్రతి బిడ్డకి శ్రమ కంపల్సరీగా వస్తుంది కదా మనము యోహన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ లో ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ చాప్టర్ లో చూసుకుంటే ద్రాక్ష వల్లే ఆయన అయితే మనం కదా ఇప్పుడు ఆయనని హత్తుకొని మనం జీవించినంత వరకు శ్రమ అనేది మనం వెంబడి ఉంటేనే ఉంటది కదా ఎక్కడికి పోయినా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ కి మనం వెళ్ళినాము నువ్వు మంచి పని చేస్తున్నావు అన్నిట్లో నువ్వు సెలెక్ట్ అయిపోయినావు ఒక సీట్ అనేది నీకు ఆఫీస్ లో నువ్వు అక్కడ మంచి పని చేస్తున్నావు సాలరీ విషయంలో నీకు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు లేదు నేను ఒక ట్వంటీ థౌసండ్ వరకే నేను తీసుకుంటా నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత నీకు శాలరీ పెంచుతా అని ఈ విధంగా చెప్పినారు అనుకో అప్పుడు సరే అని నమ్మకంగా సరే వన్ మంత్ కదా తర్వాత నెక్స్ట్ మంత్ నువ్వు నాకు టెన్ యాడ్ చేస్తానో అన్నా కదా అట్లా ఆలోచనలు చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత చివరికి ఎప్పుడైతే వాళ్ళ చేతికి అమౌంట్ ఆ శాలరీ వాళ్ళ చేతికి వస్తుందో ఆ ఆఫీస్ లో ఉన్న ఎవరైతే పెద్ద మేనేజ్మెంట్ ఉన్నాడో ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నాడు అక్కడ వర్క్ అండ్ చివరికి నికి ఇంత అమౌంట్ వాడే ట్వంటీ ఫైవ్ రావాలా ఇంకా మిగిలిన అమౌంట్ నీకు రాదు అని చెప్తా ఎట్లా ఉంటది ఆమె జర్నీ చేసిన తర్వాతకి అట్లా ఇప్పుడు అంత జర్నీ ఆమె ఫర్ ఎగ్జాంపుల్ మనం అంత జర్నీ అందులో చేస్తే మనం చెప్పినా చేసినా అంత ప్రజల ముందు మనం న్యాయం కోసం పోరాడతాం లేదు సార్ మీరు అంటున్నారు లేదు మేడం మీరు అంటున్నారు మీరు నాకు త్రీ మంత్స్ అయినాక శాలరీ పెంచుతున్నారు ఆయన మీరు నాకు పెంచకుండా ట్వంటీ ఫైవ్ వేస్తున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళందరితో డిస్కషన్ చేసి అంత అయిపోయినాక చెప్పిన తర్వాతకి ఇంకా కూడా ఎవరికే కానీ ఆ ప్లేస్ లా ఆ పర్సన్ కి న్యాయం కావాలా న్యాయం కోసం నువ్వు పోరాడుతున్నావు నేను ఇంత అడిగిన నేను ఎక్స్పెక్ట్ చేసినా మీరు నాకు ఇంత ఇస్తున్నారు అని ఆ కంపెనీలోనే కానీ ఎక్కడైనా కానీ మీరు ఈ విధంగా జరిగితే అలాంటిది ఎక్స్పీరియన్స్ అయితే మీకు అర్థం అయ్యో ప్రభా నేను ఇంత కరెక్ట్ గా చెప్తున్నాను నన్ను అబద్ధం చేస్తున్నారు కదా అనే లాగా అయిపోతుంది లైఫ్ అంటే చూడండి ఎప్పుడైతే మనం దేవుళ్ళు నానబడుతుంటామో నిందలు మన మీదకి వస్తుంటాయి అప్పుడు మనం గ్రహించుకోవాలి ఇది సరైన మార్గము కాదు నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాల నెక్స్ట్ నేను చూసుకోవాలని అట్లా అంటే ఇక్కడ కూడా ఆయన అదే ప్రార్థన చేస్తుంది ప్రభా నీవు నాకు వెలుగై ఉంటే నీ యొక్క వెలుగు నాకై అంటే నీ యొక్క వెలుగు నాకు త్రోవ చూపిస్తే నేను వెళ్ళే పరిస్థితుల్లో అన్నిట్లో కూడా నేను మంచిగా ఉండగలుగుతాను అని ఇక్కడ చూస్తే ఆత్మీయంగా చూసుకుంటే మనము ఆయన వెలుగు మనకు అవసరమే ఆయన సత్యం మనకు అవసరమే మళ్ళా త్రోవ కూడా కరెక్ట్ వే ఉండాలి అనంటే ఆయన వెలుగు ఉంటేనే ఆయన సత్యం మనలో ఉంటేనే మనం కరెక్ట్ వే వెళ్ళగలుగుతాం అవి లేకపోతే అక్కడే ఎక్కడ వరైతే మనం స్టాప్ చేసుకున్నాం అక్కడ వరకే కదా న్యాయం కోసం పోరాడుతుంటాం లేదు నా మీరు నాకు ఇంత ఇస్తాను త్రీ మంత్స్ అయిపోయింది నా జర్నీ అయిపోయింది నాకు మీరు టెన్ థౌసండ్ ఎక్స్ట్రా ఇస్తాన్నారు ఇంతవరకు మీరు నాకు ఇవ్వలేదు నా ఫ్రెండ్స్ కి చెప్పినా వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినా అని ఆ యొక్క ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన ఎదుట గట్టిగా మాట్లాడి నిలబడి ఏ ఫ్రెండ్స్ మీరు చెప్పండి సార్ ఇట్లా అన్నానా లేదా మీతో నేను చెప్పిన లేదా డిస్కషన్ చేశానా లేదా వాళ్ళని వాళ్ళ ఎదుట అడిగితే వాళ్ళు ఏం వాళ్ళ అవసరానికి ఏం చెప్పారు కదా ఎవరైతే ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ దేవుడున్నాడు అది వాళ్ళకు గ్రైండ్చలేకపోతున్నాడు అంటే ఒక న్యాయం కోసం అక్కడ పోరాడబడుతుంది ఇది కూడా అంతే దేవాన్ని నేను నిన్ను హత్తుకొని జీవించాలా నీలో నేను చిరకాలం ఎల్లప్పుడు నేను ఏహో నివాసం వచ్చేయాలంటే ప్రభా నీకు వెలుగు నాకు కావాలని సత్యం నాకు కావాలా అందుకే నువ్వు బయలుదేరి నా దగ్గరికి రాతండ్రీ కదా ఎవ్రీడే ఆత్మ పొందుకోవాలా ఒక్క రోజు ఉండిపోయే చెప్పండి ఆయన సజీవుడకు సజీవుడు కదా ఆయన ఎప్పుడైతే శిల్వ మరణం పొందినవే సుప్రభో జనాలు ఎదుట ఆయనే సాక్ష్యంగా నిలబడడు క్రాస్ పైన మంచిగా చక్కగా ఆయన అంతగా మనం చూస్తున్నాము ఆయన దర్శనాలే కానీ ఆయన ఇచ్చే ప్రతిది ఈ వాక్యంలో విలువైన వర్డ్స్ ఎన్నో మనకు ఆయన ఇచ్చినారు ఆయన శిల్వ మరణం పొందినప్పుడు ఆయన పడిన ఎంత గానం ఆయన కొట్టినారంటే కొట్టినారు ఆయన తిట్టినోడు ఆయన ఎన్నో మాటలు మాట్లాడినడు ఎంతమంది కోసం సువాత ప్రకటన చేసిన అంత మంచి దేవుడు ప్రజల ఎదుట సెల్వ అందరికీ సాక్ష్యంగా ఉండేలాగా ఆయన ఒక ఎవిడెన్స్ లాగా నిలబడ్డాడు దేవుడు క్రాస్ ట్రూత్ అనేది చూపించినాడు ఆయన క్రాస్ పైన సత్యం కదా ఆయన వెలుగుని చూపించాడు క్రాస్ పైన ఆయన ఎప్పుడైతే ప్రతి ప్రజలు ఆయన చూసినారు మళ్ళా తర్వాత ఆయన చనిపోయినాక త్రీ డేస్ ఆయన తిరిగి లేచున్నాడంటే నేను సజీవుడాన్ని చూపించాడు ఏసు ప్రభు మరి అంత సజీవ కలిగిన దేవుణ్ణి మనం అడగాల అవును ప్రభా మేము తప్పు చేస్తాం సరైన మార్గం మాకు కావాలా ఆయన వెలుగు మనకు కావాలా మనకు ఆల్రెడీ తెలుసు ఈ అసలు ఈ వర్డ్ లో అంటే ఈ వాక్యంలో ఫార్టీ త్రీ వర్డ్స్ లో మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే లైట్ అండ్ ట్రూత్ ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆయన ఇచ్చే గైడెన్స్ ఒకటి ఇంపార్టెంట్ కదా ఆయన ఇచ్చే గైడెన్స్ అదే ఎందుకంటే పరిశుద్ధతలో మనం ముద్రింపబడాలా ఉన్నత స్థలం పైన వెళ్ళాలా అని అనుకున్నప్పుడు మనం సరిగ్గా ఉంటానే కదా అక్కడ వరకు వెళ్ళగలుగుతాము ఆకాశాలు దాటిపోగలుగుతాం లేకపోతే పోలేం అక్కడే ఉంటాం ఎంత ప్రయత్నించినా అది ఆగిపోతుంది ఎందుకంటే ఒక చిన్న తప్పైనా ఆయన సహించేవాడు కాదు ఒక్కసారి ఆయన సేవ మరణం పొందినప్పుడే ప్రతి తప్పిదములో అన్ని కడిగి వేసిన దేవుడు ఎవ్రీడే మన పాపం చేస్తుంటే ఇంకా ఆయన హృదయాన్ని నల్గగోడుతూనే ఉన్నాం మనం ఆయనకు మేకులు కొడుతూనే ఉన్నాం ఆయన బ్రతుకున్న దేవుని ఎవ్రీడే మన హృదయంలోనే మన తలంపుల ద్వారానే కానీ మన చేస్తుల ద్వారానే ఆయన చంపుతూ ఉన్నాం ఆయన వెలుగుని ధరించుకున్న వారేమైతే ఆయన్ని మనకు చూపించిన వే అయితే మనం ఎలాంటి తప్పిదమ్ములు చేయకుండా జాగ్రత్తగా జీవించాలి కదా అప్పుడతను చూడండి నీ వెలుగు నీ సత్యమును బయలుదేరుచును అవి నాకు అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస నన్ను తోడుకొని వచ్చును చూడండి ఆయన నివాస లెట్ దె లెట్ దెమ్ లీడ్స్ మీ దెన్ బ్రింగ్ మీ అన్ దై హోలీ హిల్స్ కదా నన్ను నీ యొక్క వెలుగు చేత నన్ను నింపినాక చూడండి ఒక్కసారి మీరు గ్రహించుకోండి ఒక ఆయన ఇచ్చిన వెలుగు మనలో ఉండే అంటే మన మొక్కలమే పొందుకోవడం కాదు అనేకులకు పంచిపెట్టాలి ఆయన వెలుగుని నువ్వు ఎవ్రీడే వెలుగుని నింపుకుంటే ఎవ్రీడే నువ్వు సత్యాన్ని ఆయన పరిశుద్ధ పర్వతములకు అక్కడ నివాసం మన కొరకు ఎందుకంటే ఆయన కదా నేను చనిపోయి తిరిగి మీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరచి పెడతాను అని అన్నాడు దేవుడు కదా ఆయన ఉన్నవాడు అనువాడు సమస్త మనం చేయగలిగిన వాడు కాబట్టి ఆయనే మన ఒక స్థలం సిద్ధపరచడు మనం కూడా సిద్ధపరచిన స్థలంకి వెళ్ళాలి కదా కానీ సిద్ధపరచిన స్థలానికి వెళ్ళాలంటే మనం బ్రతుకున్నప్పుడే మనం చూసుకోవాలా అందరు ఏమనుకుంటారు అంటే నివాస స్థలం అని అన్నప్పుడు ఆ చాలా ఆలోచన చేసే విధానం ఎట్లా అంటే ఇంకా చనిపోయినాక ఏముంది ఇక పోతే అటు పోతాం పోతే ఇటు పోతాం ఉండిపోతారు కానీ ఎటు పోతున్నారో ఏమో అని కానీ ఇక్కడ చనిపోయిన వాటి కోసం మాట్లాడతలే దేవుడు బ్రతుకున్న ఎవరైతే బ్రతికి ఉన్నారో ఎవరైతే వాక్యం వింటున్నారో ఎవరైతే ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో ఎవరైతే దేవుని హత్తుకొని జీవిస్తున్నారో దేవునితో ఎవ్రీడే సహవాసం కలిగి నడుచుకుంటున్నారో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆనందించుకుంటూ ఉన్నామో అలాంటి వారి కోసమే మాట్లాడబడుతుంది దేవుని రుచి ఎరిగిన వారి కోసమే మాట్లాడబడుతుంది నివాస స్థలము మనకు కావాలి ఆయన తోడుకొని వచ్చు అన్నప్పుడు మనల్ని తీసుకు వెళ్తా మనం తీసుకువెళ్తా అన్నప్పుడు మన ప్రవక్తన మంచి ఉంటుంది కదా ఆయన తీసుకెళ్తాడు ఆయన స్థలానికి చూపిస్తుడు కదా ఎంతో పెద్ద పెద్ద ప్రవక్తలు పెద్ద పెద్ద ఆ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళ అఫోర్సులు వీళ్ళ టైంలో వీళ్ళు చూస్తున్నారు మన కాలంలో కూడా పెద్ద పెద్ద భక్తులు కూడా ఉన్నారు ఎంతో మంది వాళ్ళ జీవితం అనుభవం అంతా కొన్ని సాక్షాత్తుగా వాళ్ళు బుక్స్ రాసి పంపిన ఫర్ ఎగ్జాంపుల్ భక్తి ఉన్నాడు అని ఎంత మనము ప్రార్థన చేసేవాడు అని జీవితం సాక్ష్యమైతే ఉంది కదా అలాంటి వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఆయన్ని కూడా ఎన్నో దర్శనాలు చూడొచ్చు కదా మన గ్రూప్ కూడా బ్రదర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు ఎంతో మంది అంటే బ్రతుకున్నప్పుడే ప్రతిదీ నివాస ఏమైతే ఉన్నాయో అని ఏవైతే మన కొరకు సిద్ధపరచాడు అవన్నీ చూపిస్తాడు అవన్నీ పెడతాడు ఎందుకంటే పరిశుద్ధ పర్వతము ఎక్కాలి అని అంటే కాదు కదా ఆ వెలుగు మనలో ఉండాలా ఎవరికి మనం వెలుగుతూనే ఉండాలా ఆయన సత్యం ధరించుకుంటూనే ఉండాలా I don't know how many of you are going to be able to see you in the next video. What do you want me to see? I'm going to tell you in Sam's 25. <clears throat> <laughs> Sam's 25. Lo, guide me in your truth and teach me. For you are the God of my salvation. All the days along I waited for you. Guide me in your truth and teach me. చూడండి నీ సత్యం ని అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అని చెప్తున్నారు నీవేనా రక్షకుడవైన దేవుడవు దిన నీ కొరకు కనిపెట్టుచున్నాను ఇక్కడ ఈ విధంగా ఉంది ఇంగ్లీష్ లో ఉంది కదా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి గైడెన్స్ ఉంటేనే మనం ఈ స్టేజ్ వరకు వచ్చినాం ఒకవేళ మనకు గైడెన్స్ లేకపోయి ఉంటే మనం ఎన్ని సరౌండింగ్స్ ఎక్కడెక్కడో తిరగేవాళ్ళం కదా అంటే చూడండి ఒకసారి ఆలోచన చేయండి మనము దేవుడు మనల్ని పుట్టించండి లోకంలో తెలియని అంత వరకు నువ్వు ఎక్కడో తిరిగినావు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీకు రుచి ఎరిగి నువ్వు దేవునిలో కూర్చున్నావో తర్వాత నేను క్యాజువల్గా వదిలేసా నీ లైఫ్ ఏమైపోవాలా నాకు అన్ని తెలుసు అని అనుకొని వెళ్ళిపోతే నేను ఇంకా గైడెన్స్ చేయాల్సింది ఎవరు నాకు దేవుడు తోడున్న చాలు అని అనుకుంటావు కానీ దేవుణ్ణి తోడుండాలి చాలులే అని అనుకుంటూ ఆయన నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా వాక్యం ధ్యానించినా ధ్యానించకపోయినా ఇతరుల ప్రార్థనల వల్లనన్నా నిన్ను కాపాడొచ్చు దేవుడు నీవు ప్రార్థన చేయకపోయినా ఇతరులు ప్రాథం చేసినా వేరే ప్రార్థనల కొరకన్నా నిన్ను కాపాడుతున్నాడు దేవుడు కానీ నీ ఆత్మ ఎటు నీ ప్రాణం ఎటు పోతుందో ఇప్పుడు ఉంది కదా ప్రాణము ఆత్మశరీరము సమస్తం ఆయన చేతి కప్పచెప్పి మనం నైట్ పడుకుంటాము అట్లనే ఇప్పుడు నువ్వు పోయే గైడెన్స్ ఇష్టం వచ్చినవి నువ్వు చూజ్ చేసుకుంటా అంటే అప్పుడు నువ్వు తప్పిదంలో పడిపోతే ఎట్లా నాకు దేవుడు తోడై ఉన్నాళ్లే ఆయన కృప నాకుంది కదా నాకు ఆయన కృప ఉంది కదా చాలులే అని అనుకుంటావు మంచిదే ఆయన కృప నీకుందని నువ్వు ఒక బిలీఫ్ గా ఒక ట్రస్ట్ గా నువ్వు వెళ్ళిపోతున్నావు ఆయన మీద నువ్వు ఫేత్ పెట్టుకుని ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ ఒక్కసారి ఆయన నీ చేయి వదిలేస్తే అప్పుడు నీకు శ్రమలు రావా శ్రమ వచ్చింది కదా అని అందరి నుంచి నువ్వు విజయం పొంది మళ్ళీ పడిపోతే అందుకే మనకు ఒక గైడ్ అనేది ఉండాల లోకల్ మీద చూసుకుంటే మనకు టీచర్స్ గైడ్ చేస్తుంటారు ఎడ్యుకేషన్ లో జాబ్స్కి వెళ్తే మేనేజర్ గైడ్ చేస్తుంటారు బస్ లో ఎక్కడికైనా వెళ్తున్నామంటే మమ్మీ ఉంటే మమ్మీ గైడ్ చేస్తారు డాడీ ఉంటే డాడీ గైడ్ చేస్తారు సిస్టర్స్ ఉంటే సిస్టర్ గైడ్ చేస్తారు ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటాయి నాకు తెలియదెబ్బ అంటే వేరే ఫ్రెండ్స్ ని గైడ్ చేయొచ్చు కానీ మనుషులు ఎంత గైడెన్స్ నీకు ఇచ్చినా అది వేస్టే నీకు ఇచ్చేంత వరకే ఇస్తారు కానీ నీ లైఫ్ చివరి వరకు అయితే వాళ్ళు ఇవ్వలేరు కదా నీ లైఫ్ ఎండ్ వరకు అయితే వాళ్ళు ఇవ్వలేరు కదా మన లైఫ్ ఎంత వరకు ఉన్నా మనం ఎంత కాలం వరకు బ్రతుకుతున్నామో ఎంత కాలం వరకు ఈ లోకంలో జీవిస్తున్నామో అది దేవునికి మాత్రమే తెలుసు కదా మరి నీ లైఫ్ చివరి కాలం వరకు ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు నువ్వు జీవించాలంటే నీకు కంపల్సరీ గైడెన్స్ ఇంపార్టెంట్ ఆ గైడెన్స్ ఎవరి నుంచి రావాలా ఏసు ప్రభు నుంచే రావాలా కదా అందుకే మనం ప్రార్థించాలా దేవుడిని గైడెన్స్ మాకు ఇంపార్టెంట్ నీ టీచింగ్స్ మాకు ఇంపార్టెంట్ నీ సాలబేషన్ మాకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ పోగొట్టుకోవద్దు అని వరకు దేవుడు కాపాడుకోమని చెప్పినాడు కదా మరి ఆయన రక్షణ పోగొట్టుకోవద్దంటే ఆయన గైడెన్స్ మనకి ఇంపార్టెంట్ మనకు గైడెన్స్ ఇంపార్టెంట్ ఆయన ట్రూత్ ఇంపార్టెంట్ ఆయన టీచింగ్ ఇంపార్టెంట్ ఆయన సాలబేషన్ ఇంపార్టెంట్ ఆయన కోసం వెయిట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఆయన కోసం కనిపెట్టుకొని ప్రార్థించడం అది కూడా ఇంపార్టెంట్ మనకి కదా ఆయన సత్యని అనుసరింపజేసుకొని ఆయన ఉపదేశంలో మనము ఎప్పుడైతే వింటామో మన ఆత్మకి చావు లేదు నాకెందుకో దేవుడు ఒక ఆత్మ కోసం బాగా లాస్ట్ ఇయర్లా ఆత్మ కోసం నాకు బాగా ధ్యానించాలనిపించింది కొన్ని కొన్ని వాక్యాలు ఎందుకో ప్రభా ఆత్మ కోసం మాట్లాడుతున్నా నేను తెలుసుకోవాలా తెలుసుకోవాలా అని ఆశపడ్డాను అయితే నాకు దేవుడు ప్రాణము ఆత్మ ఈ బాడీ వీటి కోసం నాకు లాస్ట్ ఇయర్ నుంచి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు చెప్పడానికి రాకనే మధ్యలో కొన్ని వదిలేసిన కానీ నాకు ఆత్మ ఎంత ఇంపార్టెంట్ నాకు తర్వాత అర్థమైంది అప్పటికి నాకు అర్థం కాలే ఏంటంటే ఈ బాడీ జస్ట్ టెంపరీ మాత్రమే నీకుంది తర్వాత మన ఆత్మకి కూడా ఒక శరీరం ఉంటది అని తర్వాత అర్థమైంది అది ఎప్పుడు అర్థమైందంటే ఎప్పుడైతే ధనవంతుడు లాదర్ విషయంలో చూసుకుంటే ఆయన ఎప్పుడైతే ఆయన ఏమంటారు బాడీ చేంజ్ చేయబడ్డదో ఫిజికల్ బాడీ ఎప్పుడైతే ఈ లోకంలో వదిలేసి ఆయన అసలైన ఆ ఏమంటారు రూపం అంటారు కదా నాకు ఆ తెలుగులా చెప్పడానికి రావట్లేదు కానీ ఆత్మస్వరూపి దేవుడు ఆయన స్వరూపం అనేది కూడా అబ్రహం రూమును ఆనుకొని ఉన్నాడు అనంటే అక్కడే నీకు అర్థం కావాలా ఎట్లా ఆ ధనవంతుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు సారీ ఆ ధనవంతుడు నరకంలో ఉన్నాడు లాజర్ మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నాడంటే నువ్వు అక్కడే అర్థం చేసుకోవాలా అంటే ఈ శరీరం ఇక్కడ వదిలేసిపోయిన తర్వాత దానికి కూడా ఒక ఇమేజ్ ఉంది కదా అని కదా ఇప్పుడు నీ ఇమేజ్కి అంటే నీ ప్రాణామికే కానీ నీ బాడీకే కానీ నీ ఆత్మకే కానీ గైడెన్స్ కావాలి అదే నేను చెప్పాలని అనుకుంటున్నాను ఇది టెంపరీ బాడీని ఉన్నంత వరకు నువ్వు నడుచుకుంటూ నువ్వు కాపాడుకుంటూ అన్ని చేసుకోగలుగుతావు ప్రజెంట్ గా మాత్రమే కానీ మనం బ్రతుకున్నంత వరకు అట్లా చేసుకుంటాం ఎప్పుడైతే మనం ఆత్మలో ఉన్నప్పుడే అన్ని గ్రహించుకున్నప్పుడే ఆ లోకం అనేది మనకు అర్థమవుతుంది ఆత్మీయమైన ప్రపంచము కదా అప్పుడు నీకు గైడెన్స్ కావాలి కదా ఆ గైడెన్స్ ఏంటో ఇప్పటి నుంచి మనం దేవుణ్ణి అడగాల ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఆయన సత్యం మనకు చాలా ఇంపార్టెంట్ ఆయన గైడెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఆయన ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతిదీ మనకు విలువైనదే ఎందుకంటే నీ సత్యములను అనుసరింపజేసి నా ఉపదేశములను చేయము ఎప్పుడైతే ఆయన అంటాడు కదా నాగ్ని గై కొన్ని వాడు ఎల్లప్పుడూ జీవించను కదా ఆయన ఆ ప్రవేశ ఉంటది ఎందుకంటే ఆయన వాక్యమే మనకు జీవము యోహన్సు వార్తలు కూడా మనం చదువుతాము కదా నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం ఎప్పుడు నువ్వు వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడే నీలో జీవం లేకపోతే జీవం ఉండదు సో ఆయన ఇచ్చిన ప్రతి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన రుద్రంకి మన ఆత్మకి హత్తుకుంటేనే మనం అవి చేయగలుగుతాము ఇంకొకటి మనము ఎట్లా కాపాడబడతామంటే ఆయన ఇచ్చిండు కదా రక్షణ మనము రక్షణ అనగానే మనం అనుకుంటా బ్యాప్తిజం తీసుకున్నాం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా అని అనుకుంటాం నువ్వు ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుని సంతోషంలో మంచిదే కానీ ఆ సంతోషం నువ్వు వరకే పెట్టుకుంటావా చివరి వరకు కూడా పెట్టుకుంటావా కదా ఏం చేస్తాడంటే మనం ఎప్పుడైతే ప్రార్థనలు ఉంటామో ఎప్పుడైతే వాక్యంలు ఉంటామో ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తాడో కంపల్సరీ వాడు అటాక్ చేయడానికి కోసాడు అప్పుడు నువ్వు ఎట్లా ప్రార్థిస్తావు సంతోషంగా ప్రార్థిస్తావా ఎట్లా ప్రార్థిస్తావు ఎట్లా చేస్తావు ఎందుకంటే మనం అనుకుంటామో అయే బాప్తిజం తీసుకున్నాం కదా దేవుని యొక్క రక్షణ మనకు ఉంది కదా అయిన సాలిబ్రేషన్ మనకు ఉంది కదా అని అనుకుంటావు శాలివేషన్ ఉంది మంచిది కానీ ఆ శాలివేషన్ ని కూడా నువ్వు కాపాడుకోవాలి కదా ఆయన ఇచ్చిన ఆత్మని కూడా నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలా ఆయన పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఉండాల కదా ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ మనకు అంత ఇంపార్టెంట్ నాలుగు గుంపులు ఉన్నాయని మనకు తెలుసు స్టార్టింగ్ మొదటి రెండు గుంపులు ఆల్రెడీ మనకు తెలుసు ఎలాంటియో ఆ మూడో గుంపున కనీసం వాళ్ళని హతసాక్షి చేసి అన్న ఆయన సన్నిధిలో చేర్చుకుంటారు నాలుగో గుంపు అయితే ఎల్లప్పుడూ ఆయనను హత్తుకొని జీవిస్తారు కాబట్టి వాళ్ళు కండపెడతారు వాళ్ళు వెయిటింగ్ చేశారు ప్రతిదానికి ఎందుకంటే ఆ వాళ్ళు రక్షణ ఏడపోతుందేమో అనేసి వాళ్ళు మెలుకతూ ఉంటారు వాళ్ళ ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటది వెయిటింగ్ చేస్తూ ఉంటారు కంట ఉంటది దేవుని రాకడ కోసమే కానీ దేవుని యొక్క శిల్వ మరణం ఇంతకన్నా పొందిన దేవుడు కదా ఈయన కోసం నేను ఎట్లనైనా అందరికి నేను వెరజల్లాలా ఈ కోసం సువార్త అందరికి అందబడాలా అనే తప్పన వాళ్ళలో ఉంటది వాళ్ళకు ఆత్రత దేవుని కోసం సువార్త ప్రకటన ఈ రోజు చేయకపోతే నేను చచ్చిపోయిన దాన్ని నేను చచ్చిపోయిన అనే లాగా ఉంటది వాళ్ళ కాబట్టి వాళ్ళు ఎప్పుడు కనపెడతా ఉంటారు వాళ్ళు ఎప్పుడు బయటింగ్ చేస్తూ ఉంటారు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి అని బయటింగ్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు రక్షణ పోగొట్టుకోరు అదే నాకు అనిపించింది ప్రభా ఈ రోజు వాక్యం చెప్పకపోతే నా లైఫ్ ఇంకా పోయినట్లే అట్లనే అట్లీస్ట్ నాదనేననే చెప్పుకోగలుగుతున్నా నాది నేనని చేసుకోగలుగుతున్నా ఇతల కోసం ప్రార్ధన చేసుకోగలుగుతున్నా అట్లా ఏదో ఒక రూపంగా ఇతరులకు చెప్పాల్సి వస్తుంది కానీ ఈసం నా సాక్ష్యం ద్వారా నన్న వన్ వర్డ్ అన్న దేవుని చెప్పగలుగు చెప్పగలిగేలాగా ఆయన నాకు అప్పుడు నాకు అనిపించింది నిజమే వెయిటింగ్ చేస్తాం రాకడ కొరకు ఆయన ఇప్పుడే ది ఇప్పుడే ఇక్కడ దిగొచ్చు కదా అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే నీ హృదయము యథార్థతకు ఉంటుందో అప్పుడే ఆయన నీలో దిగుతాడు కదా ఆయన రాకడ కోసం కనపెట్టడం అంటే నాకు అర్థమైన విధానం బయట చూస్తే ఆయన వచ్చే దేవుడు కంపల్సరిగా ఈ భూమి మీద ఆయన అడుగు ఆయన సెలవిచ్చిన వాడు కాబట్టి ఆయన ఎట్లయితే సెలబం పొంది వెళ్ళినడో అట్లనే రూపాంతరం ధరించుకోవడానికి ఇక్కడికి వస్తా అన్నాడు కదా దేవుడు మరి ఆయన వచ్చే దేవుడే కాబట్టి నేను ఇతరులకు చెప్పాలా వాళ్లకు అర్థం కావడానికి మాత్రం నేనైతే ఒకటే అంటా వెయిటింగ్ చేస్తున్నాం కరెక్ట్గా కాబట్టి నీ ఆత్మ రక్షింపబడుతుందా లేదా చూసుకోండి అందుకే చాలా మట్టుకు నేను చెప్తూ ఉంటా రక్షణ సందేశము నాకు తెలియని వారికి అన్యులకు నేను చెప్తా ఉంటా ఎందుకంటే అది ఇంపార్టెంట్ నువ్వు రక్షణ పొందితే చాలా ఇతరులకు కూడా రక్షణ కావాలి కదా అందుకే ఆయన చెప్పిన ప్రతిదీ మనం వెయిట్ చేసి ఇతరులకు చెప్పాల మనం కన్ను పెట్టుకోవాలా ఆయన రాకడ కొరకు ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దుష్టుడు సతాయిస్తడు మనం నా కూడా అనుభవం అయింది నేను వాక్యం ధ్యానించినా దుష్టుడు పిలుస్తూనే ఉంటాడు ఏ చేసినా కానీ వాటి మీద విజయం పొందినా సంతోషం ఇచ్చాడు వాటి మీద విజయం పొందడానికి ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎథారిటీ మన చేతికి ఇచ్చాడు అధికారం మనకి ఇచ్చిన దేవుడు అధికారాన్ని ఇంతవరకు మనం ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియదు కానీ మనం నేర్చుకున్నాం మన కేబీపీఎం గ్రూప్లా ఇంత కాలం వరకు ప్రైస్ రన్ అవుతున్నాయంటే అది ఉత్తగానే కాదు బికాజ్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఉంది కాబట్టి ఆయన కృప మన ఉంది కాబట్టి మనము ఇంతకాలము ఆయన వాక్యాలు మనం వింటాం నేర్చుకోగలుగుతాం ఇతరులకు చెప్పగలుగుతాం మనం కూడా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం కదా ప్రతి అట్లనే ఉన్నారు అందరు దేవుని చువాత ప్రకటించాలా అందరు దేవుణ్ణిలో వెళ్ళాలా అని తపన అందరికి ఉంది మన గురూప్ లో కాబట్టి నేను అదే అంటున్నా ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం కరెక్టే కానీ దుష్టుడు ఏర్పరచుకున్న ప్రతి సైతని ఆ యొక్క ప్రతి ప్రజలు ఎవరైతే సైతం ఉన్నో పడేయడానికి చూస్తున్నాడు కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది రక్షణ ఎంత ఇంపార్టెంటో నేను చూసిన ఒక దాంట్లో ఆ వస్త్రాలను దుష్టుడు ఎత్కపోవడానికి చూస్తుంటే గట్టిగా పట్టుకొని ఉన్నారు ఆ వస్త్రాన్ని కాపాడుకున్నారు లాస్ట్ వచ్చివరికి దుస్తుడే ఓడిపోయి వెళ్ళిపోయినాడు అంతేగాని ఆ వస్త్రాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా కాపాడు ప్రభు చివరి వారు కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం ఎప్పుడు నేను మర్చిపోను ఎందుకనంటే ఆయన సత్యాన్ని మనం అనుసరింపచేయాలని అంటే ప్రభు ఎట్లా ప్రార్థించినడు నేను ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థించినా కంపల్సరియా అవి అటాక్ సైతాన్లు నాకు ఒకదానికనే కాదు ఎవరు ప్రాధాన్య చేసినా వాళ్ళకి అటాక్ చేస్తాయి నేను చూసిన ఆ అవి మాట్లాడుకోవడం కూడా నేను విన్నా గుస గుస మాట్లాడుకుంటాయి కాళ్ళు వత్తుతాయి మూస్తాయి గొంతు పిసుకొని ట్రై చేశాయి ఇమీడియట్ గా లేచే ప్రాధాన్య ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాయి ఇవన్నీ అనుభవం ఇవన్నీ నీకు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే దేవుడు యొక్క గైడెన్స్ నీకు తగులుతుందో ఎప్పుడైతే దేవుని యొక్క గైడెన్స్ మనకు వస్తుందో అప్పుడు అవి కంపల్సరీ డిస్టర్బ్ చేయడానికి వస్తాయి అందుకే ఆయన ఇచ్చే గైడెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఆయన ఇచ్చే గైడెన్స్ ఎట్లా ఉంటుందంటే మనకు లైట్ ఉంటుంది ఆయన ఇచ్చే వర్డ్ ఉంటుంది టీచింగ్ ఎలా టీచ్ చేస్తారు దేవుడు నువ్వు స్టాండప్ గా ఉండాలి కదా స్టాండప్ గా ఉండాలంటారు దేవుడు నువ్వు ఎక్కడ పడిపోదు గాలి వాన ఏది వచ్చి కొట్టినా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని ఆయన టీచింగ్ అంత పవర్ఫుల్ ఉంటుంది ఏసుప్రభు యొక్క టీచింగ్ కదా ఆయన శిల్వ మరణం పైన ఎంత స్ట్రాంగ్ గా ఆయన ఆ యొక్క క్రాస్ పైన ఆయనని ఎంతగానో కొట్టిండో అంతగానో హింసించరు అంతగానం అది చేసినాక కూడా ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారని వాళ్ళకి ఎవరైతే కొట్టారో వాళ్ళకి అర్థమైంది ఏ స్వరూపం కొట్టేటప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ నేను ఏంటే ఎంతగానో కొడుతుంటే మేము మలసిపోతున్నాం కాని ఆయన మాత్రం మలసిపోతలేడు అంటే దేవుడు ఎంత స్ట్రాంగ్ గా చూపించాడు ఆయన శిల్వ మరణం పైన పొందినప్పుడు నాకు అదే అనిపించింది ప్రభా వాళ్ళు అప్పటికీ కూడా నేను గ్రహించలేకపోతున్నారా వాళ్ళ కళ్ళు తెరవలేకపోతున్నాయి ఇప్పుడు అనిపించింది ఆయన అంత స్ట్రాంగ్ గా కొట్టి కొట్టి వాళ్ళు అలసిపోతున్నారు దేవుణ్ణి పైన సనుగుతున్నారు గునుగుతున్నారు ఆయన దగ్గర అంత శక్తి ఉంది ఈయన పైన ఉన్నవాడు ఉన్నత స్థలం పైన ఉన్నవాడు ఆయన ఎంతో గొప్పవాడు అని ఎంతో ఒక నిమిషం ఆలోచన చేసి ఉంటే ఆ కొట్టే వాళ్ళను ఎవరైనా మారుతుండే కదా అని అనిపించింది నాకు అంత స్ట్రాంగ్ దేవుడు కాబట్టి ఆయన టీచింగ్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి మనకి కదా ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో అంత కోపడతా కూడా కోపపడతాడు కూడా మన మీద ఎంత చెప్తుంటే కూడా వినిపించుకోబైందని ఎందుకంటే ప్రేమించిన ప్రతి వాళ్ళు కదా అట్లనే దేవుడు మనల్ని కూడా గద్దాడు ఆయన టీచింగ్స్ ద్వారా నన్ను గద్దిస్తాడు మనం సరిదిద్దుకోవాలి మన అట్లా ఎందుకంటే మనము కీర్తనలో ఫిఫ్టీ వన్ లో కూడా చూసుకుంటాము ప్రజెంట్ గా అయితే కీర్తన ట్వంటీ సిక్స్ సిక్స్త్ వర్స్ లా చూసుకుంటే ఐ వాష్ మై హ్యాండ్స్ ఇన్ ఇనోసెంట్ దట్ ఐ మే గో అబౌట్ యువర్ ఆల్టర్ ఓ లాట్ చూడండి ఫోర్త్ వచ్చినంలో చూస్తే అప్పుడు నేను దేవుని బలిపీచం యొద్ధకు నాకు ఆనంద సంతోషములు కలగజేసిన దేవుడికి యొద్ధ చేరదను ఇక్కడనేమో um psalms 43 third and fourth la atla undi psalms uh, 26 sixth verse la chusukunte ikkada uh, ekkadanto altar kosam maatladuthun kada devudu ante altar kosam i wash my hands in innocent that i may go about your altar o lord manam devuni yokka sanidhiki velle mundu first mana prati paapam kadukovalani కదా ఇప్పుడు మోకరించే ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో మార్నింగ్ నుంచి అంతా నీ వర్క్ చేసుకున్నావు అంతా అయిపోయింది వచ్చిన న్యాయం కోసం పోరాడుతున్నావు నీకు న్యాయం కావాలా అన్నప్పుడు ఎవరికి వారు చేసుకోలేరు కదా మనకు జడ్జ్ చేయాల్సింది కేవలం ఏసు దగ్గర మాత్రమే ఎందుకంటే అది నా లైఫ్ లో కూడా అనుభవం అయింది అప్పుడు నేను అనిపించింది నిజమే కాదు ప్రభా అని తర్వాత ఆ తప్పిదం కోసం నేను అడిగిన తర్వాత నుంచి మళ్ళీ అలాంటిది రిపీట్ చేయకుండా జాగ్రత్త నా తలపులకు కావలిగా ఈ ప్రార్థన పెట్టుకున్నాను ఎందుకు చెప్పబడుతుందంటే నిర్దోషి నిర్దోషినైన నా చేతులు కడుగు కడుగు కొందును ఎహు అని బలిపీఠమును చుట్టూ ప్రదక్షిణమును చేయము ఇంగ్లీష్ లో అయితే ఐ వాష్ మై హ్యాండ్స్ ఇనోసెంట్లీ అని చెప్పబడుతుందంటే నా చేతులు అడుక్కుంటున్నాను ఆ నాకు యార్థత అంటే అమాయకత్వంగా అడుగుచున్నా నేను ద టైమ్ మే అబౌట్ యువర్ ఆల్టర్ నీ సన్నిధికి వస్తున్నాను నా తప్పిదములను క్షమించు ఒక చిన్న పిల్లగాడు అమాయకంగా ఎట్లా ఉంటాడో నేను నీ సన్నిధిలో వచ్చాను ప్రభ నన్ను క్షమించు నా తప్పిదములను క్షమించు అని అని ఎప్పుడైతే దావిదో ఒక ప్రజల కొరకు అందరి కొరకు ఆయన ప్రార్థించడో ఇప్పుడు మనం కూడా అట్లా ప్రార్థించాల మన తప్పుల కోసం మన ఎవ్రీ పర్సన్స్ కోసం దేశాల కోసం ఎందుకంటే లోకంలో పాపం ఎక్కువైపోతుంది అని అందరూ అంటున్నారు పాపం మొదటి నుంచి ఉంది ఆ పాపన్ని తూర్చివేసిన దేవుడు కరెక్టే కానీ ఇంకా ఈ రోగాలు ఎందుకుంటున్నాయంటే మనం చేసే ప్రతి బలహీనత వల్ల కాబట్టి ప్రతి న్యాయం కావాలని పోరాడుతుంటారు లోకం కానీ ఎక్కడ న్యాయం లేదు కేవలం మేచిప్రభ దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో నీ చేతులు కడుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో అప్పుడే నీకు క్షమాపణ దొరుకుతుంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్థుతించినప్పుడు నీకు ఎంతో ఆనందం దొరుకుతుంది కదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవ తప్పులు నేను చేశాను నన్ను క్షమించు ప్రభా నా ప్రతి పాపము క్షమించు ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతామో మనకు స్వరం వినబడుతుంది నేను నిన్ను క్షమించిన బిడ ఇక మీదట నువ్వు కరెక్ట్ గా జీవించు అని దేవుడు ఆ అలాంటి స్వరం మనకు వినిపించినప్పుడు నీ ఆత్మకి తృప్తిగా అనిపిస్తుందా లేదా అప్పుడు నువ్వు ఆనందంతో సంతోషంతో ఆయన నువ్వు స్థుతిస్తుంటావు అదక్క అప్పుడు నేను దేవుని ఆ బలిపీయటం నాకు ఆనంద సంతోషంతో కలగజేయు దేవుని యొద్ చేరదును చూడండి ఎప్పుడైతే మనము మన హ్యాండ్స్ ని వాష్ చేసుకున్నాం సామ్స్ ఫిఫ్టీ లో కూడా మంచి ఉంటుంది వాక్యము శామ్స్ ఫిఫ్టీ లో ఆ వర్డ్ మనకు మంచి అనిపిస్తుంది ఎందుకంటే అది ఇంకా క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యము శామ్స్ ఫిఫ్టీ లో ఇవ చూడండి శామ్స్ ఫిఫ్టీ వన్ వర్స్ దేవా నా శుద్ధి హృదయము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకము నీ రక్షణ నీ రక్షణ ఆనందము నాకు మరణ పుట్టింపు చూడండి ఇక్కడ ఎంత క్లియర్ ఉంది కదా ఇక్కడ మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన ప్రతి విధములన అన్ని క్షమాపణ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుందని మనకు అర్థమైపోయింది కదా అంటే ఆయన పరిశుద్ధాత్మ మన నుంచి వెళ్ళిపోవద్దు మనకి ఎవ్రీడే శుద్ధి రుద్ధి కలగాల ఎందుకంటే మన ఆత్మ వేరేగా ఉంటుంది కానీ మనకు కలిగించే ఆ మనసు పదే పదే విధాలుగా ఒక వే ఇష్టం వేస్ ని చూజ్ చేస్తా ఉంటది అదే ప్రాణానికి తృప్తి ఉంటుందో లేదో ప్రతి ప్రాణము ఈ ప్రాణానికి ఏంటంటే తృప్తి అనేది ఉండదు వాటికి పరిగెత్తుతా ఉంటది పరిగెత్తుతా ఉంటది వాటికి ఎంత దొరికినా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ప్రాణానికి ఆ యొక్క బాడీకి కానీ ప్రాణానికి ఎందుకంటే అవి రెండే ఎప్పుడు అటాచ్మెంట్ ఉంటాయి కాబట్టి కానీ ఆత్మకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది నైన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఉంటే ఆత్మకి కంపల్సరిగా ఉంటాయి మీరు ఎప్పుడైనా గ్రహించుకోండి మీరు ఇప్పుడు ప్రాధం చేసేటప్పుడు కానీ మెడిటేషన్ చేసేటప్పుడే కానీ మీరు గ్రహించుకోండి ఆ తొమ్మిది ఆత్మ మీలో ఉంటే కానీ అది మనము ఎక్కువ బయటకు తీసుకురాము లోపలిని దాచిపెట్టుకుంటాం కాబట్టి మనకు అర్థం కాదు మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏవేవి ఫ్రూట్స్ మనలో ఉన్నాయో మనకు తెలుస్తుంది దేవుడు చూపిస్త అడిగినప్పుడు కదా ఎందుకంటే శుద్ధి రుద్ధి మనకు కావాలా మన మనసు పదే పదే విధాలకు పరిగెత్తుతాయి కాబట్టి సరైన మనసు మనకు ఉండాలి అనంటే ఆత్మకి దేవుని అందు ఉండాలని ఆశ ఎంతగానో ఉంటది ఎందుకంటే అన్ని నేర్చుకుంటూ ఉంటది ఆత్మ కానీ ఈ మనసుకు ఈ బాడీకి అనేది ఉండదు ఈ మైండ్ క్యాండ్ బాడీకి కాబట్టి అది పదే పదవిలుగా పరిగెత్తుంది పాపాలకి దారి తీస్తుంది ఈ లోకం పాపం కాబట్టి ఈ లోకం వైపు పరిగెత్తుతుంటది మనకున్న ప్రతిదీ ఏదైతే మనం ఆలోచిస్తామో అవన్నీ కదా కానీ అందుకే దామీ చేతులు వినరుకొని సార్ ఇక వచ్చిన ప్రభా వాల్టర్ దగ్గరికి మరే మాట్లాడు అని దేవుని అడుగుతున్నాడు కదా ఇక్కడ కూడా అదే చెప్తున్నాను శుద్ధి యుద్ధం నా ఇవ్వ ప్రభా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు స్థిరమైన మనసు మనకు మనకు స్థిరమైన మనసు కాబట్టి ఎవరిడీ మనం అడగాల క్రియేట్ ఇన్ మీ ఓ క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్ రిన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ కదా ఎప్పుడు మనం అడగాల రైట్ స్పిరిట్ మాకు ఇవ్వండి ప్రభా ఎప్పుడు మన హార్ట్ ని ఎవ్రీడే ఎవ్రీడే దేవుడు సృష్టిని ఎంత క్రియేట్ చేశాడు సృష్టిలో ఒకటే ఉంది అని అనుకుంటాం కానీ సృష్టిలో కూడా ఎన్నో విధాలుగా ఉన్నాయి దేవుడు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఒకళ్ళు చనిపోతున్నారు ఒకళ్ళు పుడుతున్నారు అంటే ఇట్స్ క్రియేటింగ్ ఎవ్రీడే క్రియేట్ అవుతూనే ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ దేవుడు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు ఆయనే ఉన్న ప్రతి పనులు మన ద్వారానే కానీ ప్రవక్తల ద్వారానే కానీ పెద్ద ప్రవక్తల ద్వారానే కానీ చిన్న అపోసులు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరి ద్వారా దేవుడు చేపిస్తున్నాడు అక్కడ పని ఇవన్నీ అక్కడ క్రియేట్ చేయబడుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ మనకు క్రియేట్ చేయబడాల్సింది ఏంటంటే మన హృదయము ఎవ్రీడే క్రియేట్ చేయబడితేనే మనము ఆయనను హత్తుకొని జీవించగలుగుతాం క్రియేట్నెస్ అనేది మనం లేకపోతే ఇంకా మనం ఇదైపోతాం ఎందుకంటే స్థిరమైన మంచి మనకు అవసరం కాబట్టి ఆయన సన్నిధిలో నుండి మనం ఎప్పుడు త్రోసి వేయకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ మనం అలసిపోతుంటాం అక్కడెక్కడికి వెళ్తుంటాము ఆ ముచ్చట్లలో పడినామంటే ఇక ప్రార్థన చిన్న ప్రార్థన చేసి ఇట్లా ఉంటది కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఆ దేవు సన్నిధికి వెళ్దామంటే కూడా కొంచెం మంది ఉంటారు మెల్లగిలే అని ఎందుకంటే నా లైఫ్ లో జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నాను నేను ప్రాధాన్యత వెళ్దామంటే అదే టైంలో ఎవరో ఫోన్ అనే చేస్తారు డోర్స్ అనే కొట్టారు సంథింగ్ సౌండ్స్ అన్నా లేకపోతే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది నేను ఈ టైంలో చేసుకోవాలని ఇన్ని అవర్స్ వరకు నేను ఈ టైం ఇంతవరకు నేను చేసుకోవాలని అనుకునే లోపల ఏదో ఒకటి నాకు వస్తూనే ఉంటుంది అప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభాని సన్నిధిలో నేను ఉండాలి అని అనుకుంటే ఏదో ఒకటి ఆటంకం అందుకే అన్ని పనులు చేసుకొని ఎరకడకైపోయి కూర్చుంటా ప్రార్థన అట్లా ఎందుకంటే దుస్తుడు అవకాశం తీసుకుంటా ఉంటారు కాబట్టి వాటికి చోటు ఇవ్వద్దనంటే నేను ఎక్కడ బయటికి పోయినా ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ తో మాట్లాడినా ఎవరితో ఉన్నా ఏది చేసినా నా యుద్ధంలో ప్రాధాన్యం చేసుకుంటా అట్లనే ఆయన సన్నిధి ఉంటది కదా అని అనుకుంటాను కదా ఆయన సన్నిధి అంత ఇంపార్టెంట్ అని చెప్పబడుతుంది వాక్యం ఆయన పరిశుద్ధాత్మ నా యుద్ధం తీసివేయకము మనం ఎప్పుడైతే ఆయన మాట వినమో ఆయన మన నుంచి వెళ్ళిపోతాడు కదా ఎవ్రీడే ఆయన ఆత్మ పొందుకోవాలా శుద్ధి మనకు ఉండాలా మనం హ్యాండ్స్ ఇనోసెంట్ గా కడుక్కోవాలా అని అంటే అమాయకంగా జీవించాలా మంచితనంగా ఉండాలా ఆయన ఆల్టర్ దగ్గరకు వచ్చినప్పుడు అందరి అంటే ఏజ్ ప్రభే అయిపోయిన ఆయననే బలి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆల్టర్ చేయబడుతుంది మన కోసం ఇతరుల కోసం చేయబడుతుంది కాబట్టి ప్రార్థన బట్ మనం ఉన్నాం ఇవన్నీ ఏంట్లా అంటే దేవు దేవుల్లో ఉంటేనేమో ఆ ఎవ్రీడే ప్రే చేయాలా వాక్యం ధ్యానించాలా వాళ్ళ వీళ్ళకి చెప్పాలా అనే మార్గం చూపిస్తుంటాడు అదే పరిశుద్ధాత్మ నీలో లేకపోయి ఉంటే ఇష్టం వచ్చిన లైఫ్ అనేది ఉంటుంది ఇష్టం వచ్చినట్లు టీవీలు చూసుకోవచ్చు మూవీస్ చూ చూస్తారు క్రికెట్ చూసే చూస్తారు ఫోన్లైనా కానీ ఎక్కడే కానీ అట్లా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటది అయితే పరిశుద్ధాత్మ లేకపోయి ఉంటే నువ్వు కేవలం రక్షణ పొందుకొని ఉండుంటే ఈ దేవుని యొక్క అంటే రక్షణ పొందుకొని నీలో పరిశుద్ధాత్మ లేకపోతేనేమో లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే శరీరం బలహీనత కదా అందులో పడిపోతావు అదే నువ్వు రక్షణ తీసుకొని దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఆయన ఇచ్చిన ప్రతి గిఫ్ట్స్ పొందుకొని సువాత ప్రకటన చేస్తే అప్పుడు నువ్వు శరీరంలో ప్రతి బలహీనతని నుంచిను నువ్వు విజయం పొందగలుగుతావు ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆయన ఆత్మ లేకపోతే మనము ఇమీడియట్ గా పడిపోతాం ప్రతి విషయంలో చిన్న చిన్న వాటిలలోనే పడిపోతుంటాము కానీ ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మనం పొందుకుంటే మాత్రం నిలబడతాం ఎల్లప్పుడూ నిలబడతాము చివరి వరకు నిలబడతాము లాస్ట్ సా థర్టీ సిక్స్ నైన్త్ వర్స్ లో నీ యొద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనం పొందుకుంటామో వెలుగుని చూస్తావు నీవు వాక్యం ధ్యానించిన ప్రతిసారి ఒకటే వాక్యం ధ్యానించు దానికి నీకు వంద రేట్ల ఎక్కువనే అర్థమవుతుంది అంటే దానిలో అంత జీవం ఉందని నీకు తెలుస్తుంది ఎందుకంటే వెలుగుని మనం చూడగలుగుతామా చూడలేము కదా వెలుగుని కళ్ళు పోతే చూసేసరికి కానీ ఇక్కడ ఏం చెప్పగలుగుతుంది వాక్యము నీ వద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందే మేము వెలుగు చూచున్నాము అంటే వెలుగు చూడడం అంటే దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే అనేకలకు నువ్వు వెర్రజలు చూడప్పుడు దేవుని యొక్క తువాతని అట్లా నువ్వు చూస్తున్న వెలుగు అంటే వాళ్ళలో వెలుగు చూస్తున్నంటే వాళ్ళను పరిశుద్ధాత్మ ఉందని నువ్వు గ్రహిస్తున్నావు ఇప్పుడు మనం అందరం ఉన్న అన్నతో ప్రాధం చేయించుకుంటున్నాం అంటే ఉత్తర్ణ చేయించుకుంటున్నామా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పాయింట్ చెప్పినప్పుడు ఎందుకంటే ఒక పర్సన్ వెలుగు ఉంది అన్న దగ్గర వెలుగు కాబట్టి మేము పోయి అక్కడ ప్రాధం చేయించుకుంటున్నాం అట్లా నువ్వు చూస్తున్నావు ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను ఇది కూడా అంతే ఎందుకంటే జీవపు ఊట దేవుని యొక్క వాక్యమే కదా నువ్వెంత ధ్యానిస్తుంటే నీకు అంత వెలుగు కలుగుతా ఉంటుంది ప్రతి విషయంలో నువ్వు ఎక్కడ ఏ ప్లేస్ ఏవి చేయి నీకు వెలిగే అప్పుడు నీలో వెలుగు ఇతరులు చూస్తారు నీ దగ్గరకు వస్తారు ప్రాధాన్యం చేయించుకుంటారు వెళ్తారు అట్లా కదా ఇక్కడ సామ్స్ ఫార్టీ లెవెంత్ బస్ కూడా చూసుకుంటే ఏహోవ నీవునా సారీ ఎహోవ నీవు నీ వాత్సవ్యములు నాకు దూరము చేయకుము నీ కృపా సత్యమును ఎల్లప్పుడూ నన్ను కాపాడును ఇక్కడ ఇంగ్లీష్ లో చూసుకున్నాం ఓ లాడ్ డు నాట్ ఓ లాడ్ డు నాట్ విత్ హెచ్ఓల్డి హోల్డ్ యువర్ మసీ ఫ్రమ్ మీ యు లవింగ్ డివోషనల్ అండ్ ఫేత్ఫుల్నెస్ విల్ ఆల్వేస్ గైడ్స్ మీ చూడండి ఇక్కడ ఆయన వాత్సల్యము దూరం చేయకము నీ కృపా సత్యము ఎల్లప్పుడూ నను కాపాడుతుందని చెప్పబడుతుంది కదా అంటే దేవుని యొక్క కృపా సత్యము ఎల్లప్పుడు నీకు కాపాడబడుతుంది అంటే ఎట్లా కాపాడబడుతుంది నువ్వు తప్పులు చేస్తుంటేనా కదా అందరూ అనుకుంటారు దేవుని కృప నా ఉంది ఆయన సత్యం నా ఉంది అని అనుకొని ఆ డేలో ఎన్నో తప్పులు చేయొచ్చు ఎందుకంటే నీలో సెల్ఫ్ కంట్రోల్ ఉండి ఎలాంటి తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్త పడతావు ఒకవేళ నీలో సెల్ఫ్ కంట్రోల్ అనే గిఫ్టే లేకపోయి ఉంటే డైలో ఎన్నిసార్లు అయినా తప్పు చేయొచ్చు కదా మరి అట్లాడప్పుడు ఆయన కృపా సత్యము నిన్ను ఎట్లా ఫాలో అవుతుంది ఎట్లా ఇప్పుడు దేవుని యొక్క ఆ దేవుడు నీ నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను నడిపించి ఆయన గైడెన్స్ లేకుంటే ఆయన టీచింగ్స్ అనేవి పోయి నువ్వు వెళ్తే అని కృపా సత్యం ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటది మనం ఒక్కసారి తప్పిదామో చేస్తే క్షమాపణ అడిగి అట్లా ఎన్నోసార్లు తప్పు పని చేసి క్షమాపణ అడిగితే ఆయన ఏం ఆ నార్మల్ గా వదిలేసి ఆ జస్ట్ ఈమెను ఆ బిడ్డనే ఇక ఈమెకు ఆ దుష్టు అబ్బా చెప్తాడు ఆమె ఆ బిడ్డ ఆమెకు నువ్వేమని చేసుకో కానీ ప్రాణం తీసి హాకునిక లేదని యోగో విషయంలో దేవుడు ఎట్లా ఇది కూడా అంతే నువ్వు దేవుణ్ణి హతకొని జీవించి నడిచి ఉంటే బాగుంటది ఆయన డివోషనల్ ఎవ్రీ ఎవ్రీ డే నువ్వు గడిపి ఉంటే మంచి ఉంటది ఎప్పుడైతే నువ్వు వాటి నుంచి తొలగిపోతావో దేవుడు దుష్టునికి అప్పచెప్తుంది కాబట్టి అప్పుడు మళ్ళా నువ్వు దేవుని దగ్గరికి రావాల్సి వస్తుంది అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవన తప్పైపోయింది నన్ను క్షమించు నీ కృప సత్యం మళ్ళా నాకు అని అడుగుతావు కదా ఏహో వాత్సల్యం మనకి ఇచ్చినప్పుడు మనం ఆ అంటే ఆయన ఎవ్రీథింగ్ మనకి ఇచ్చినప్పుడు అది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలా కదా ఆస్తులు మన చేతికి వస్తు వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్త పెట్టుకుంటారో ఎక్కడైనా పోగొట్టుకుంటారా ఒకవేళ పోతే నీ మనసు అట్టే ఉంటది అయ్యా ఆస్తి పోయింది నా ఆస్తి పోయింది నా ఆస్తి ఇట్లా ఉంటది కదా ఏదైనా పోగొట్టుకుంటే నీ మనసు అంతా అట్టే పోతుంది ఇక అప్పుడు నువ్వు ప్రార్థనకి ఎడుస్తావు ఆయన డివోషన్లను నువ్వు ఎడగడుపుతావు ఎట్లా పోగలుగుతావు కదా అందుకే ఆయన ఏమంటాడంటే ఆయనలో మనం హత్తుకొని జీవించిన వారం అయితే ఎల్లప్పుడూ ఆయనలో ఉండాలి అని అనుకుంటే ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు నువ్వు ప్రార్థించు నువ్వు ప్రార్థించకపోయి నువ్వు ఆయన జాలి చూపించి నేను కాపాడతాడు అంతే ఒకవేళ నిజమైన అంటే దేవుడు పోనీలే అని కాపాడేదానికంటే ఆయన ప్రేమతో కాపాడేది ఎక్కువ ఉంటుందా అని కాపాడేది ఎక్కువ ఎందుకంటే పోనీలే అంటే దేవుడు ఏదో నీ మీద దయ కలిగేది వదిలేస్తున్నాడు అదే ఆయన ప్రేమించుంటే ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసు కానీ ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కదా మన అంత దేవుడు అంత ప్రేమ చూపిస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు ఇష్టం మార్గంలోకి వెళ్తే ఆయన ఊరుకుంటాడా దుష్టిని కాపాడు చెప్పేసాడు అందుకే ఆయన ఎంత ప్రేమించినా మనము ఆయన కృపని హత్తుకోవాలా ఆయన సత్యాన్ని హత్తుకోవాలా ఆయన కనికరం ని హత్తుకోవాలా అన్నిటిని మనం హత్తుకోవాలా అన్ని ఉన్నాయి కదా ఆ డిలే చేయదు అన్ని ఉన్నాయి కదా అని చేయదు కదా ఆయన కాపాడుతు నువ్వు ప్రాధం చేయకపో నువ్వు పాడుకొని వేయమని ఆయన కాపాడే బాధ్యత ఆయనది కాబట్టి ఆయన కాపాడుతున్నాడు అంటే ఆయన కాపాడాలి అని అనుకుంటే కాపాడుతాడు లేదు నేను కాపాడినని ఒక్కసారి నీ చేయ వదిలేస్తే అప్పుడు నువ్వేమైపోవాలా నీ ప్రాణమే కానీ నీ ఆత్మనే కానీ నీ శరీరమే కానీ ఏమైపోవాలా కదా అందుకే మనం ప్రార్థించాలా నా ప్రాణమా యోగాను సనుతించము కదా నాకు మంచి అనిపిస్తుంది వాక్యం సాయం వన్ నాట్ త్రీలో ప్రాణంతో కూడా మాట్లాడతాడు దేవుడు మన ఆత్మతో కూడా మాట్లాడతాడు అట్లా అన్ని ద్వారా మాట్లాడే దేవుడు కాబట్టి మనం ఎట్లా అంటే ఆయన ఇచ్చిన ప్రేమను పోగొట్టుకోవద్దు ఆయన ప్రేమిస్తున్నాడు కదా అని నువ్వు నిర్లక్ష్యం కావద్దు ఆయన ఇచ్చే ప్రతి ప్రేమలో ఆయన బ్లడ్ ఉందని గ్రహించుకోవాల కదా ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రేమ అంత గొప్పది చాలా గొప్ప ప్రేమ అయినది ఆ ప్రేమ నుంచి మనం తప్పిపోవద్దు ఆయన ప్రేమనే ఆయన పరిశుద్ధాత్మ మనకి వెళ్ళినప్పుడు ఉన్న దేవుడు ఆయన కృపా సత్యం మనం వెంబడి అనుగ్రహించినప్పుడు మాది మనం కాపాడుకోవాలి కదా దేవుడు రెవల్యూషన్ లెవెన్త్ చాప్టర్లు అంటారు కదా అటు ఉన్న వారి మీద ఎట్లయితే ఉమ్ము వేస్తున్నాడో అట్లా ఉమ్ము వేసుకోకుండా జాగ్రత్తగా జీవించాలని చెప్పబడుతున్న వాక్యంలో ఆ లాస్ట్ శామ్స్ వన్ నాట్ చూసుకుంటే నా ప్రాణమా ఏవో వాన్ని నా అంతరంగమా సమస్తమా అనే పరిశుద్ధ నామం ని నా ప్రాణము ఏవో సన్నుతించుము ఆయన చేసిన ఉపకరణ దేనిని మరవకము ఆయన మనకి ఇచ్చిన మంచి కార్యము ఏంటిదంటే జీవిత కాలం అంతా ఏహో నివాసం చేయడానికి ఆయన ఇచ్చినడు మనకి మనకి ఇచ్చే ప్రతి ప్రాణము ఆయన స్థుతించాలా ఆయన ఇచ్చిన ప్రతి సోల్ ఏదైతే ఆయన కొరకు మనము స్థుతించాలా ఆరాధించాలా ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించుడు ఆయన స్థుతించడానికి ఇతలకు సువాత ప్రకటన చేయడానికి ప్రతిదన్న చేయడానికి ఆయన బిడలం కాబట్టి ఒక తండ్రిగా మనకిచ్చే ప్రతి బాధ్యత మనం నెరవేర్చుకోవాల ఎందుకంటే నీ ప్రాణం ముత్తగానే రాలేదు లేదా నీ ప్రాణము ఇష్టం వచ్చిన వయసుకి వెళ్ళిపోయినా నువ్వు తీసుకురావాలా దేవుని సన్నిధికి నేను నా నా మీద నేను చేపెట్టుకొని నా ప్రాణమా యహోవాస్ యోహన్ ను సన్నిధించాల్సిందే ఈ రోజు ఈ ఆజ్ఞనికి చెప్తున్న యేజుకృష్ణ ఇది నువ్వు పాటించు అని నా మీద నేను చేసుకుంటా నేను ప్రార్థన ఒంటనిగా ఉన్నా ఎందుకంటే మన మనసు పదే పదే దేవుని కపజెప్పుకోవాలా మన బాడీని ఆయన కపజెప్పుకోవాలా మన అంతరంగంలో ఉన్న యేజక ప్రభు ఏమైతే చెప్తున్నా అది మనం వినాలా అంతరంగం కానీ అంతరంగంలో వెలుగుని పెట్టుకోవాలా చాలా మంది అనుకుంటారు అంతరంగం అంటే ఏందో అని అనుకుంటారు అని ఆయన ఇచ్చిన ప్రతి దాంట్లో విలువైనది మన ఆత్మ ఆ ఆత్మలో నీ దేహంలో యేసుప్రభు నివాసం చేస్తున్నాడంటే మనం అది గ్రహించుకోవాలి అని ఎంత మంచి దేవుడైతే మనలోచి నివ నివసిస్తాడు ఎంత ఘోర పాపులమైనా కూడా క్షమించి మనలో వచ్చి ఉంటున్నాడంటే మనం కాపాడుకోవాల్సిందే కదా అట్లా చివ్వర్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సాన్స్ థర్డ్ చాప్టర్ లో ఫిఫ్త్ వర్స్ లో చూసుకుంటే నీ బుద్ధిని ఆధారము చేసుకునక నీ ఊనరుదయంతో యహోవ యోధ నమ్మకం మనము మనకున్న ఓన్ అండర్స్టాండింగ్ ట్రస్ట్ ఇన్ ద లాట్ విత్ ఆల్ యూర్ టైనీ హార్ట్ అండ్ లీనాట్ అంటూ టైని ఓన్ అండర్స్టాండింగ్ అని కాబట్టి మన ఓన్ అండర్స్టాండింగ్ పైన ఉండకూడదు అని వాక్యము ఏదైనా దేవుని పైన ఆధారపడి మనం నడుచుకోవాలి ఆయన నమ్మకం పెట్టుకోవాలా నెక్స్ట్ వచ్చినాం చూసుకుంటే సిక్స్త్ సామ్స్ థర్డ్ అండ్ వర్స్ చూసుకుంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోబణ చలడం ఇక్కడి నుంచి మనం అంతా ధ్యానించుకోపోతే మనకు అర్థమైపోతుంది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకున్న ప్రతిదీ సంస్థం ఏదైతే ఉందో కప చెప్పుకోవాలి ఎప్పుడైతే ఆయన కప చెప్పుకుంటామో అప్పుడే మన త్రోవాల్సిన రాలా ఉంటుంది అని చెప్పబడుతుంది ఫస్ట్ మనం చదివింది ఇప్పుడు వచ్చింది అదే వాక్యం ఫస్ట్ మనం చదివినప్పుడు ఆయన వెలుగుని ఆయన సత్యాన్ని బయలుదేరినప్పుడు నాకు త్రోవ చూపునప్పుడు ఇదే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాస తోడుకొని వచ్చున్నప్పుడు ఇదే ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే సమస్తం ఆయనకి అపచెప్తావో అప్పుడు నీ మార్గం ఆయన సరళంగా నడిపిస్తాడు కరెక్ట్ వే అనేది అప్పుడు దొరుకుతుంది ఎందుకంటే నువ్వు సమస్తం ఆయనకు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడై ఉండ నడిపిస్తుంది కాబట్టి మనం కరెక్ట్ గా ఉండగలుగుతాము కదా శరీరం బలహీనత మనం కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ చాలా ఇంపార్టెంట్ ఆయన ఆత్మ మనం పొందుకోవాలనే ప్రార్థించుకోవాలా ఎందుకంటే ఆయన సత్యము ఆయన వెలువ మనకి ఎప్పటికీ కావాలి కదా నేనే సత్యం నేనే మార్గం నేనే జీవితం ఇది మనకు కావాలా మన ప్రాణము మన శరీరము మన ఆత్మ ఎల్లప్పుడూ దేవునికి అపచెపికొని మనం ఉండాల అట్లా చేస్తేనే సరైన వేలోకి మనం రాగలుగుతాము చిన్న ప్రార్థన చేసుకున్నాము మరి దేవుడి వాక్యం చేత మాట్లాడేందుకు ఏ వాక్యం ఆశీర్వదింపబడడం కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుధ్ర ప్రేమల దేవా కృపాల తండ్రి దేవా యశు ప్రభ నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హలలియ రజ పరిశుద్రవకు సర్వశక్తి మంతుడ సర్వాధికారు నీకు వందనలు దేవా యేసు ప్రభ మరి యొక్క చేత ప్రభ మీరు మాతో మాట్లాడం దాన్ని బట్టి నీకు వందనాల తండీ మా సహబుద్ధిని మేము తొలగించుకోవాలా నీ పైన మేము ఆధారపడి దేవాసు ప్రభా నీ యొక్క వెలుగు ఎల్లప్పుడూ మాలో నివసింప ప్రభా ఎందుకంటే ప్రభా యొక్క ఆత్మ మాలో మేము సరైన మార్గంలో నడవగలుగుతాం ప్రభా మీరు గైడెన్స్ ఇస్తారు కాబట్టి ప్రభా మీ టీచింగ్స్ ఇస్తారు కాబట్టి ప్రభా అవి కావాలి ప్రభా అది అవసరం తల్లి కాబట్టి ప్రభా మనం గైడ్ చేసి నడిపించుకొని ప్రార్థిస్తాం తల్లి మా ఆత్మ ఎప్పుడు కూడా ప్రభా మీకు లాగింగ్ కావాలా ప్రభా మీ కొరకు తర్స్టి కలిగి ఉండాలా ప్రభా ఒకవేళ మేము తర్స్టిగా లేకపోయి ఉంటే ప్రభా మేమేం చేయలేం ప్రభా కాబట్టి ప్రభా మేము ప్రతి దాంట్లో కూడా ప్రభా నీ నీతిని సత్యని మేము వెతికే వారిలాగా ఉండాలా నీ నీతిని సత్యాన్ని అనేకులకు మేము ప్రకటించే వారిలాగా ఉండాలా నీ నీతిని సత్యాన్ని ప్రభా మేము ధరించుకోవాలి ప్రభా అప్పుడే మేము తృప్తి పొందుతాం తండ్రి అప్పుడే మా ఆత్మకి తస్టీనెస్ అనేది పోతుంది ఎందుకంటే ప్రభా అప్పుడు నీ సన్నిధిలో ఉంటాం కాబట్టి ప్రభా నీ ఉంటాం కాబట్టి ప్రభా అందుకే ప్రభా మాకు సహాయం చేయండి ప్రతి ఆత్మ కోసం మేము భారంగా ప్రార్థించాలా ప్రభా గలిబిలి అయినా కానీ ప్రభా ఆ నుంచి ప్రతి భిషణువుడు ప్రభా మీరు మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడని యొక్క పరిస్థితులు మా అందరి ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి కృతజ్ఞతలు తండ్రి నీకే వందనములు తండ్రి దివాయేసు ప్రభా ఈ లోకంలో ఎక్కడ చూసినా బాధ వేదన దుఃఖములు ఎంత ఘనమో ఉన్నాయి ప్రభా దేవాసిన దావితే ఎంత ఘనమో ప్రభా ఆ కోసం ప్రార్థించినాడు ప్రభా దేవాస అయినా కానీ ప్రభా మీరు తనకి గొప్ప విజయం అనుగ్రహించడం నీ యొక్క ఆత్మ చేత ప్రభా ఆయనకు సాయం చేసిన ముందు నడిపించడం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో కూడా ప్రభా ఆనందంగా ప్రభా నిన్ను స్థుతించడం ఆరాధించడం ప్రభా అట్లా మేము కూడా నిన్ను స్థుతించాలా ఆరాధించాలా ప్రభా దేవాసు ప్రభా ఎల్లప్పుడూ నిన్ను స్థుతించాలా ఆరాధించాలా కాబట్టి ప్రభా నీ యొక్క ఆత్మ మాలో ఉంటేనేవన్నీ మేము చేయగలుగుతాం ప్రభా అందుకే ప్రభా నీ యొక్క ఆత్మ మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించు ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు నీ యొక్క ఆత్మహ్యతను బలము బలముతండి ఎస్యాన్ని మరి నీ యొక్క ఆత్మ మాకు అనుగ్రహించండి మాకు నడిపించండి మా త్రోవలు ఏవి ఉండగానే ప్రభా సమస్తం మీరు మాకు ఏదైతే అనుగ్రహించడో మా ఏదైతే మీరు ప్లాన్స్ కలిగి ఉన్నారో ప్రభా అది మేము నెరవేర్చే వరలాగా ఉంటుటకు సహాయం అనుగ్రహించడం తండి దేవ పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు అపోసులు వీళ్ళందరూ కూడా ప్రభా ఎట్ల నీతిని సత్తిని ప్రకటింపచేశారో ధైర్యంగా మేము కూడా అట్లా ప్రకటన చేయాలా దేవయసు ప్రభా మేము ప్రతి విజయం పొందాలా మాకు సహాయపడమని ప్రార్థించడం తండీ దేవాస ప్రభ దృష్టి నానా విధాలుగా మాకు ఎంతగానో కూడా ప్రభా వాడు కొట్టినా మేము పడిపోవద్దు ఎందుకంటే ప్రభా మేము నీ బిడ్డడం కాబట్టి ప్రభా మేము పడిపోము స్థిరమైన మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థం తండ్రి దేవయసు ప్రభ స్థిరమైన మనసు మాకుంటేనే మేము పడిపోం ప్రభా అందుకే ప్రభ వానొచ్చిన వరద ఏది వచ్చినా గానీ ప్రభా ఏవి మా మీద కొట్టినా మేము పడిపోవద్దు స్ట్రాంగ్ గా మేము బిల్లుగా నిన్ను నమ్మిన వారం ప్రభా అందుకే నీ యొక్క నడిపింపు దయచేతండి ఈశానిక్ లేఖ లేని కృతజ్ఞతలు తండ్రి దేవా తిమోతి బ్రదర్ని కృపలో జ్ఞాపకం చేసుకోతండి ఆ బ్రదర్ కి ప్రభా ఎంతో గాయమైంది ప్రభా ఆ బ్రదర్ని మీ తాకని గుట్టనించి వస్తాపరచండి తన ఎంకళ్ళలోని యొక్క జీవంని కుమరించండి ప్రభా తన కుటుంబ ప్రభ ఎంతో బాధకరంగా ఉన్నారు తండ్రి ఆ కుటుంబాన్ని ఆదరించండి సహాయపడమని ప్రార్థిష్టం ఆ కుటుంబానికి ప్రభా మీరే తోడు నడిపించండి ఆ కుటుంబానికి ప్రభ ప్రతి విషయంలో కూడా ప్రభా మీ తోడే నడిపించి నీ యొక్క ఆత్మజీత వారిని బలపరచుకోమని ప్రార్థిస్తుంది డాక్టర్స్ ఎవరైతే చూస్తున్నారో ప్రభా వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా దే వయసు తనకున్న ప్రతి భూమి ప్రభా జాయింట్ కావాలి ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా తనకి గాయమైందో ప్రభా నీ అస్తంతో తాకి ముట్టి స్వస్థపరిచి ప్రభా ఆ బిడ్డను ప్రభా సాక్ష్యాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తుంటాం ఈశాన్యక్ లెక్కలేని వందనాల కృతజ్ఞతాస్తోతాలు చెల్లించుకుంటూ ప్రభా భ మరి ప్రతిదిడు ప్రభా సమస్తం మీ కాపా చెప్పుకుంటున్నాం ప్రభా ప్రభా ఏసే మా ప్రాణమే మా శరీరమే కానీ మా ఆత్మనే కానీ ప్రభా సమస్తం మీ కాపా చెప్పుకుంటున్నాం ప్రభా మీరే మాకు తోడే నడిపించింది ఒక రాకడికి మా అందరిని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి చంద్రశేఖర్ బ్రదర్ ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన ప్రభు ఏ కృషిక కృపా సమధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండి అను గాక ఆమెన్ లాడ్ అందరికీ అందరికీ ప్రైజ్ ప్రైజ్ కూడా అక్క